ఈ సంబంధాలు కూడా రెండు సంబంధాలు చెప్పారు ఈ రెండు కూడా ఎలా చేయదలుస్తున్నాండి త్రాడుకి పాముకి సంబంధము వీడికి సహజంగా పాము అంటే ఉండే భయాన్ని బట్టిచ్చానికి ఈ పాములు పట్టుకుంటారు చూడండి పావులు పట్టుకుని ఆడిస్తారు పావుని ఆడిస్తారు వాళ్ళని మీరు వాకం చేయండి ఎలా ఎప్పుడైనా చూసి పామును భయపడ్డావా అంటే వాళ్ళు భయపడలేదని చెప్తారు ఎందుకంటే వాడికి భయం ఉండదు పాం భయం ఉండదు కాబట్టి వాడు త్రాలు చూసి పాము అని అనిపించదు వాడికి ఎప్పుడూ కూడా వాడు ఎప్పుడైనా పామును చూసి త్రాడేమో అనుకుంటాడేమో తప్ప రాదు చూసి పావు అనుకునే ఛాన్స్ చాలా ఉంటుంది ఎందుకంటే వాడికి భయం ఉండదు ఆ భయం నుంచి చూపుతుంది ఈ అధ్యాసం అలాగే ధనమునందు లోభము లేని వాడు ఈ వెండిలాగా కనపడేదాన్ని ఆ కాగితం ముఖం చూసి అనుకోడు లోభం ఉండాలి కామనకు చెందిన దృష్టాంతము శుక్తి రజత దృష్టాంతము భయానికి చెందినది సర్ప రజ్జు దృష్టాంతము కాబట్టి మన మనస్సులో ఉండేటువంటి దోషాలను బట్టి అజ్ఞానాన్ని బట్టి మనం త్రాడును చూసి కామను రజ్జువును ఆల్చిప్ప శుక్తి అంటే ఆల్చిప్ప ఆల్చిప్పను చూసి వెండి అని మనం భ్రమ పడుతూ ఉంటాం అధ్యాసంటే భ్రమ అలాగే ఆత్మస్వరూప ఆత్మ చైతన్యమునకు దేహమునకు మధ్యన ఉండేటువంటి ఆ స్పష్టమైన భేదమును గుర్తుపట్టలేక ఆ వివేక జ్ఞానం లేకపోవడం చేత దేహమే నేను అని దేహమును ఆత్మని ఆత్మయే దేహమని ఈ విధంగా పరస్పర అధ్యాసలో మనుషులు బతుకుతూ ఉంటారు ఇదే సంబంధం ఇంతకంటే వేరే లేదు సహాయం ధ్యాసస్వరూప క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగ మిథ్యాజ్ఞానలక్షణ సో ఈ క్షేత్రక్షేత్రజ్ఞ సంబంధం ఉండే క్షేత్రమునకు క్షేత్రజ్ఞులకు మధ్యలో ఉండే సంయోగము దీని యథార్థ స్వరూపం ఏమిటంటే అధ్యాసయే దీని స్వరూపము అధ్యాస అంటే ఒకదానిపై మరొకదాని ఆరోపించుట ఇప్పుడు యథా సా చోర ఒక విగ్రహం ఉంటుంది ఆ చీకట్లో మసక చీకట్లో విగ్రహాన్ని చూసి వీడు దొంగవాడు చోరుడు అని భయపడతాడు అక్కడ ఉన్నది విగ్రహం ఆ విగ్రహం మీద చోరుణ్ణి వీడు చేస్తాడు భయం చేత సో ఈ అధ్యారోపము చేయుట అధి ఆశ అది అంటే పైన ఆశ కూర్చోబెట్టడం విగ్రహం మీద చోరును కూర్చోబెడతాడు త్రాడు మీద పామును కూర్చోబెడతాడు ఆల్చిప్ప మీద వెండిని కూర్చోబెడతాడు నిన్న అధ్యాసాలు కాబట్టి ఈ అధ్యాస రూపమైన సంబంధం తప్ప యథార్థమైన సంబంధము దేహమునకు ఆత్మచైతన్యంతో లేదు మీకు ఇది ఆలోచిస్తే మీకు చాలా వింతగా అనిపించటం లేదు ఎంత అచ్చనువును కలిగిస్తుందా లేదా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందా లేదా ఎందుకంటే ఈ దేహము నా స్వరూపములకు ఈ దేహానికి సంబంధం లేదు దేహము నేను కాదు నేను దేహము కాదు అది యథార్థమైన పరిస్థితి కానీ మనం ఎలా జీవిస్తున్నాము దేహమే నేను నేనే దేహము అన్నట్టుగా జీవిస్తూ ఉంటాం మీరు అడగచ్చు దేహాభిమానాన్ని త్యజించి దేహాభిమానం లేకుండగా ఫ్రీగా శ్రేయడంతో జీవించటము సంభవమేనా ఎస్ సంభవమేనా చాలా ప్రాక్టికల్ కూడా ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు లోకంలో ఏదో వ్యాధిస్తుంది ఒకడు అదే వ్యాధి ఇద్దరకు వచ్చినప్పుడు ఒకడు ఏదో భూమ్యాకాశాలు ఏకమైపోయినంత గగ్గోలు కడతాయి ఇంకొకడు సౌమ్యంగా అలాగా సహనంతో ఉండిపోతాడు ఈ తేడా ఎందుకు వచ్చిందంటారు ఒకడికి విపరీతమైన దేహాభిమానం ఉండబట్టి ఆ వ్యాధి వస్తే భూ భూమి భూమి ఆకాశమో ఏకమైపోయినంత అల్లరి చేయటం ఇంకొకటికి దేహాభిమానం చాలా తక్కువగా ఉంటుంది వాడు వ్యాధిని అలా సహించేయగలుగుతారు ఎంత ప్రాక్టికల్గా ఉందో చూడండి కాబట్టి ఆత్మయే దేహమని దేహమే ఆత్మ అని అది జీవితంలో ప్రతి చిన్న అంశంలోనూ కూడా ఆ అజ్ఞానం యొక్క ప్రభావం దుష్ప్రభావం ఉంటుంది తర్వాత కొంచెం జీవితంలో మరింత గంభీరమైన విషయాల దగ్గరకు వచ్చేప్పటికీ ఈ అజ్ఞానం యొక్క ప్రభావము చాలా లోతుగా ఉంటుంది ఉదాహరణకు కొందరు మృత్యువుకి భయపడుతూ జీవిస్తారు చచ్చిపోతామేమో అని భయపడుతూ ఉంటారు మృత్యుభయం ఈ మృత్యుభయం ఎందుకు వచ్చింది కేవలము దేహాభ్యాస వల్లనే మృత్యుభయము వచ్చింది కాబట్టి ఈ అధ్యాసరూపమైన సంబంధము దీన్ని ఎలా వర్ణించాలి మిథ్యాజ్ఞాన లక్షణ మిథ్యాజ్ఞానమే దీని యొక్క లక్షణము దీని పద్ధతి ఇది ఎలా ఎందుకుందంటే మిథ్యాజ్ఞానము ఓకే మిథ్యాజ్ఞానము అంటే తప్పుగా తెలుసుకుట జ్ఞానము అంటే తెలియట యథార్థ జ్ఞానము అంటే సత్యముగా తెలియట దానికి ఆపోజిట్ ఏమిటి మిథ్యా జ్ఞానము తప్పుగా తెలుసుకుంట తెలుస్తూ ఉంటుంది అదిగో అది అని తెలుస్తూ ఉంటుంది కానీ ఎలా తెలిసింది ప్రాణుని పాము అని తెలుసుకుంటాడు తెలుస్తోంది కదా తెలుస్తోంది కానీ ఎలా తెలుస్తోంది మిథ్యా జ్ఞానం తప్పుగా తెలుస్తుంది ఇప్పుడు దేహం తెలుస్తోంది ఎలా తెలియాలి ఇది దేహము అని తెలియాలి అలా తెలియట్లేదు ఇది నేను అన్నట్టుగా తెలుస్తుంది కదా నేను చైతన్య స్వరూపలను దేహము నేను ఎలా అవుతుంది కానీ దేహమే నేనా అన్నట్టుగా వీడు తెలుసుకుంటున్నాడు కాబట్టి తెలుసుకోవడం వరకు బాగుంది కానీ తప్పుగా తెలుసుకుంటున్నాడు మిథ్యా జ్ఞాన లక్షణ అదే సంబంధం ఎంతకంటే వేరే సంబంధం ఏమైంది ఈ ఆధ్యాత్కమైన సంబంధాన్ని ఎలాగ పోగొట్టడము యథాశాస్త్రం క్షేత్రక్షేత్రజ్ఞలక్షణ భేద పరిజ్ఞానపూర్వకం ప్రాగదర్శక రూపాత్ క్షేత్రాత్ ముంజాత్ ఇవా ఇషీకా ఇవానే ఉందా గీతాప్రాస్ పుస్తకంలో ఏవాని ఉంది నా పుస్తకంలో కరెక్ట్గానే ఉంది అయేవా తప్పు ఇవాళ యథోక్త లక్షణం క్షేత్రజ్ఞం ప్రవిభజ్య కాబట్టి ఈ అధ్యాస క్షేత్రమునకు క్షేత్రజ్ఞునకు మధ్యన ఏర్పడిన ఈ అధ్యాసిక సంబంధాన్ని ఈ అపవిత్రమైన సంబంధాన్ని ఈ అజ్ఞాన కల్పితమైన సంబంధాన్ని ఎలాగ బ్రేక్ చేయటము దిస్ అన్హోలీ ఎలయన్స్ దీన్ని ఎలాగ బ్రేక్ చేయాలి అంటే మీరు కేవలము జ్ఞానరూపంగానే బ్రేక్ చేయాల్సి ఉంటుంది జ్ఞానమే ఇప్పుడు త్రాడుకి పాముకి వచ్చినటువంటి సంబంధాన్ని ఎలా బ్రేక్ చేయాలి అంటే ఇది పాము కాదు ఇది త్రాడు అని తెలుసుకునేటం ద్వారా మాత్రమే మీరు బ్రేక్ చేస్తారు ఇంకంతగంట బ్రేక్ చేసేందుకే ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా మీరు తెలుసుకోవాలి తెలుసుకోవడానికి మీకున్న అనుభవము ఇక్కడ పనికిరాదు ఎందుకంటే మీకున్న అనుభవంలో అధ్యాస అనే అనే దోషము ఇప్పటికే ప్రవేశించి ఉన్నది మీకున్న అనుభవాలన్నీ కూడా అధ్యాస అనే దోషముని బట్టి వచ్చే ఈ దేహమే నేను అనుకోబట్టే కదా మనకున్న జీవితానుభవాలన్నీ ఆ విధంగానే ఉన్నాయి కాబట్టి మీ అనుభవంతో దీన్ని సాధిద్దామని మీరు అనుకోవద్దు మీరేం చేస్తారంటే గీతాశాస్త్రాన్ని పట్టుకోవద్దు సము శాస్త్రంలో చెప్పినట్టుగా మీరు దాన్ని పరిశీలన మొదలుపెట్టండి శాస్త్రంలో ఏమని చెప్పాడు ఇదం శరీరం కౌన్త క్షేత్రమి త్యభిధీయతే అర్జున ఈ దేహంగా ఇది ఇది నువ్వు కాదురా ఇది క్షేత్రము దీనికి క్షేత్రము పేరు దీనిని ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో వాడు క్షేత్రజ్ఞుడు ధ్యానం కూడా చేస్తాం ఇది దేహము అని తెలుసుకుంటూ ఉండడమే ఇది చాలా ప్రాక్టికల్ ఇది కేవలము ఫిలాసాఫికల్ డిస్కోర్స్ అని మీరు అనుకోద్దు ఫిలాసాఫికలే ఫిలస ఫిలాసఫియే బట్ ఇట్ ఈజ్ వెరీ ప్రాక్టికల్ ఇప్పుడు దేహాన్ని సాక్షిగా మీరు దర్శించారనుకోండి ఈ దేహము తెలుసుకునే నేను సాక్షిని నేను ఆ తేడా మీకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే దేహములకు సాక్షికి మధ్యన స్పేస్ కొంత క్రియేట్ అవుతుంది స్పేస్ స్పేస్ అంటే ఫిజికల్ స్పేస్ కాదు నాలెడ్జ్ స్పేస్ ఆఫ్ నాలెడ్జ్ ద కాగ్నిటివ్ స్పేస్ అంట కాగ్నిటివ్ స్పేస్ క్రియేట్ అవుతుంది అప్పుడు కాగ్నిటివ్ చేంజ్ వస్తుంది ఏమిటి దేహము ఎడల వెర్రి అభిమానము తగ్గి దేహానికి కావాల్సిన సర్వీస్ మనం చేసుకుంటాము కానీ దేహమే నేననే భ్రమలో విడుగు ఉండదు వెర్రి అభిమానము తగ్గుతుంది ఎప్పుడైతే దేహాభిమానం తగ్గుతుందో కుల మత వర్గ ప్రాంత ఇత్యాది అభిమానములన్నీ కూడా తగ్గిపోతాయి మీరు గమనించారో లేదో ఈ అభిమానములన్నీ కూడా ఏాభిమానాన్ని బట్టి వస్తాయి కొంతమంది ఉంటారు మేము మా ఊళ్ళో దేవుడికే మేము పూజ చేస్తాము అని పెట్టుకుంటాం మా ఊళ్ళో దేవుడు కళ్యాణము దేవుడు మీ ఊళ్ళో తప్పింది ఎక్కడా లేడా మీరేమో ఎక్కడ ఉన్నారో అక్కడే ఉన్నాడుగా దేవుడు అబ్బే మా ఊరు మీ ఊరంటే అర్థం ఏంటి అంటే మేము పుట్టిన ఊరండి ఆ మీరు పుట్టారా ఎప్పుడు పుట్టారు అసలు పుట్టడం ఉన్నదా మీకు కాబట్టి చాలా మౌలికమైన విషయాలు మా కుల దైవం ఇవన్నీ కూడా చాలా సామాన్యంగా అందరూ స్వీకరించే విషయాలు ఇవన్నింటికి మూలంలో అజ్ఞానం ఉంటుంది మా కుల దైవము అంటాడు కులదైవము అంటే ఏ కులానికి దైవము మా ఫలా కులం అండి ఏదో ఒక అమ్మ కులము రెండు కులము ఆ కులానికి సంబంధించిన దైవము అంటే ఆ కులం మీద ఎలా అయింది మీది ఆ కులం ఎలా అయింది అంటే నేను ఆ కులంలో పుట్టాను నువ్వు కుట్టలేదుగా దేహం పుట్టింది నువ్వు కుట్టలేదుగా సో ఈ విధంగా లౌకిక జీవనంలో మతపరమైన జీవనంలో దేహాభిమానము చుచ్చుకుపోయి ఉన్నది అసలు దేహానికి నాకు స్పేస్ అనేది లేకుండా తెనవేసుకుపోయి ఉన్నది ఈ స్థితిని సరిచేసుకోవటం ఎలాగా ఈ తినవేతను తీసేసి ఇది దేహము ఇది నేను దేహము యొక్క పుట్టుక నా పుట్టుక కాదు అప్పుడు ఏమవుతుంది కుల ప్రాంత వర్ణ వర్గ ఈ అభిమానాలన్నీ కూడా పోతాయి సో ఒకడికి నేను నల్లగా ఉన్నాను అని ఒక భ్రమ నేను నల్లగా ఉన్నాను కాబట్టి నేను నాది అభాగ్యము అని అనుకున్నాడు నల్లగా ఉండడం భాగ్య అభాగ్యం వాళ్ళందరూ వెంట చల్లగా దొరబాబుల్లో నేను చింత నల్లగా ఉన్నాను బాబుని దుఃఖపడుతూ ఉండేవాడు ఆయన ఎవడో మహాత్ముడు చెప్పాడు నాన్న నల్లగా ఉన్నది నువ్వు కాదురా దేహము నల్లగా ఉన్నది నల్లగా ఉన్న దేహాన్ని తెలుసుకుంటున్నవాడు నువ్వు అని చెప్పాడు అది అతని మనస్సుకు వచ్చింది ఆ స్పేస్ క్రియేట్ అయింది దాంతో ఏమైంది నేను నల్లగా ఉన్నాను అనే భ్రమ పోయినవుతుంది ఇదే భ్రమ పురుషుడికి బదులు స్త్రీకి ఉందనుకోండి అది మరింత దుఃఖహేతు అవుతుంది వెంటనే ఈ జ్ఞానము కలగగానే ఆ భ్రమ తొలగిపోయి మనస్సుకి విశ్రాంతి లభించింది కదా అష్టావక్ర మహర్షి జనక మహారాజు సభతో వెళ్ళాడు ఆయన ఎనిమిది వంకర్ల మనిషి ఎనిమిది వంకరలు అతను ఆ సభలో అడుగుపెట్టగానే జనకుడును మిగతా మహర్షులు వీళ్ళందరూ సభా సమావేశమై ఉన్నారు వాళ్ళు పక్కుమని నవ్వారు నవ్వితే జనకుడు పాపం మూసి మూసిన వాళ్ళు ఈయన నవ్వుకున్నాడు పైకి నవ్వలేదు ఎందుకంటే జనకుడు ఆయన గ్ర ఆయన ఆతిథ్యం ఇవ్వాల్సిన వాళ్ళు ఇంటికి వచ్చిన తన ఆస్థానానికి వచ్చిన మహావిద్వాంసుడికి ఆతిథ్యం ఇవ్వాల్సిన వాడు ఆతిథ్యం మిగతా వాళ్ళు కూడా ఊరికే అతిథులుగా వచ్చారు వాళ్ళు నవ్వితే నవ్వాడు సరే ఇది చూశాడు అష్టావకం చూసాడు ఆయన నవ్వడం ప్రారంభించాడు అప్పుడు జనక మహారాజుకి డౌట్ వచ్చింది ఈయనెందుకు నవ్వుతున్నట్టు వీళ్ళు ఎందుకు నవ్వుతున్నారో తెలిసింది దండం పెట్టే అయ్యా కూర్చోండి అని చెప్పి మీరు ఎందుకు నవరని అడిగాడు అడిగితే చర్మ వ్యాపారం చేసుకుని వాళ్ళ సభకు వచ్చినందుకు నేను నవ్వాను అని చెప్పాను అంటే అంటే అదేంటండి మేమేం తోళ్ల వర్తకులేం కాదు వీళ్ళందరూ ఋషులు మహర్షులు కదా వీళ్ళు తోళ్ల వర్తకులని మీరెందుకు అనుకుంటున్నారు అంటే మరి తోళ్ల వర్తకులు కాకపోతే అష్టావకరుడు అంటే ఎవరనుకున్నారు వీళ్ళు దేహం అనుకున్నారా ఆత్మ అనుకున్నారా దేహం అనుకుని నవ్వారా ఆత్మనుక్కుని చెప్పండి దేహం అనుకునే నవ్వారు అంటే తోళ్ల వర్తకులే అయినారు మీరు వ్యాపారం చేయడానికి మనకు వస్తారు తప్ప ఆత్మస్వరూపాన్ని తెలుసుకుందికి మీకు యోగ్యత లేదు అన్నాడు అంటే వీళ్ళందరూ పాదార్పద చేసి మాకు ధర్మాన్ని బోధ ఆత్మతత్వాన్ని బోధించండి అని అంటారు సో ఆ విధంగా దేహాభిమానము ఆత్మజ్ఞానానికి కొండలిపెట్టు దానికి దీనికి అసలు ఎక్కడ పొంతన లేదు కనుక ప్రయత్నపూర్వకంగా దేహాభిమానాన్ని కొంచెం తగ్గించుకుంటూ పోవాలి ఆ స్పేస్ క్రియేట్ చేసుకోవాలి దేహంతో తర్వాత మనస్సుతో మళ్ళీ స్పేస్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి నా తాపత్రయం ఏంటంటే ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్ మీరు గమనించారా లేదా అని నేను ఇంకా అక్కడి నుంచి దాన్నే మంచిది కాబట్టి మీరేం చేయాలి క్షేత్రములకు క్షేత్రజ్ఞులకు ఉండే తేడాన్ని బాగా తెలుసుకోవాలి క్షేత్ర క్షేత్రజ్ఞ లక్షణ భేద పరిజ్ఞానపూర్వకం క్షేత్రము యొక్క లక్షణములకు క్షేత్రజ్ఞుల లక్షణములకు భేదము కలదు ఆ భేదమును బాగా తెలుసుకోవాలి లోతుగా తెలుసుకోవాలి శాస్త్రా శాస్త్రానుసారంగా తెలుసుకోవాలి యథాశాస్త్రము తెలుసుకుని ఇంతకు ముందు చూపించిన విధంగా ఆ క్షేత్రమును క్షేత్రజ్ఞుడి నుంచి సపరేట్ చేయాలి క్షేత్రాత్ క్షేత్రజ్ఞం ప్రవిభజ్య సపరేట్ చేయాలి క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఇలా పెనవేసుకుని పోయి చేయాలి ఇది క్షేత్రము నేను క్షేత్రజ్ఞుడను సెపరేట్ చేయాలి సపరేట్ అంటే ఫిజికల్ సెపరేషన్ కాదు కాగ్నిటివ్ సెపరేషన్ సెపరేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ సీయింగ్ ద ట్రూత్ సీయింగ్ ఆ జ్ఞానవేత్రంతో చూడాలి ఇదిగో ఇది దేహము నేను ఆత్మచైతన్య స్వరూపుడము అని దేహ దేహాన్ని ఆ చూడాలి ఎలాగంటే దీనికి దృష్టాంతం ఏంటంటే ముంజాత్ ఇషీకాం ఇవా నింజగడ్డి నుండి తూడు నువ్వు వలయం రాశావా అక్కడ నింజగడ్డి ఉంటుంది తూడుని దాని లోపల తూడు ఉంటుంది ఆ తూడు తెల్లగా మెత్తగా ఉంటుంది నోట్లో వేసుకుని నవల చుకీయగా కూడా ఉంటుంది తూడు కానీ చుట్టూ ఏముంటుంది గడ్డి ఉంటుంది ఇప్పుడు ఆ గడ్డి నుంచి తూడును తీయాలి తీసేప్పుడు చాలా నేర్పుగా తీయాలి లేకుండా ఎందుకంటే ఈ ముంజగడ్డి బహుశా నేను ఊహించి చెప్తున్నాను బహుశా దాని ఆకులు చాలా కత్తుల వలె చాలా పదునుగా ఉంటాయి కాబట్టి మీరు గమనం చేయి ఇలా పెట్టారంటే మీకు తూడు రాదు పైగా చేతికి పోసుకుని రక్తం వస్తుంది కాబట్టి ఆ ముంజగడ్డి ఆకులతోటి చేతికి నొప్పి కలగని విధంగా వాటిని మెల్లగా పక్కకి తప్పించి మధ్యలో తూడుని వెదిగి పట్టుకుని జాగ్రత్తగా తూడును మాత్రమే తెంపి తీసుకుని తినొచ్చు తీయగా ఉంటుంది ఆ విధంగా ఈ దేహము నీదో ఇదేమో పృథివీ ఆపహ ఈ విధంగా పంచభూతముల యొక్క సమావేశము అంటే దీనికి ఒక లాంగ్ ప్రాసెస్ అది ప్రాసెస్ మరి ఎలా ఉంటుందంటే ఏ విధంగా మీరు ప్రవర్తిస్తే దేహాభిమానము మరింత బలపడుతుందో అటువంటి ప్రవర్తనలను అన్నిటినీ ముందు కట్టి పెట్టేయాలి ఇప్పుడు ఉదాహరణకి పొద్దున్నే లేచి రెండో మసాజ్ చేసి వాళ్ళని ఎంప్లాయీ చేసి ఇలా మసాజ్ చేయించుకుంటున్నారనుకోండి దేహాభిమానం తగ్గుతుందా పెరుగుతుందా అలాంటివి మానేయాలి అంటే మీకు దేహాభిమానం ఉంటాయి తర్వాత ఈ దేహానికి చక్కగా ఫోటోలు అవి తీయించి పెద్ద పెద్ద ఫోటోలు అలాగా ఫ్రేమ్లు కట్టించి అక్కడ పెట్టుకున్న బాబా ఉన్నానని చూసి నిలిచిపోతున్నారనుకోండి అప్పుడు దేహాభిమానం ఏమవుతుంది పెరుగుతుంది తర్వాత కులాభిమానము వర్ణాభిమానము ప్రాంతాభిమానము మతాభిమానము ఇవన్నీ కూడా దేహాభిమానాన్ని పెంచుతాయి ఎందుకంటే అవన్నీ దేహధర్మము లేదంట ఈ జగత్తంతా నాదే వసుధైవ కుటుంబకం అనుకోవాలి తప్ప మా ఊరే మా ఊరు మా ఊరు మా దేవుడు మా ఇల్లు మా వాకిలి అలా అనుకోకూడదు అలా అనుకుంటుంటే దేహాభిమానం పెరుగుతుంది డోట్ ఎక్స్పాక్ ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ ఈ పుట్టినరోజులు అనే వాటి గురించి ఇంకా పట్టించుకోవడం మానేయాలి ఎందుకని నేను పుట్టలేదుగా నేను పుట్టాను అనే పాట పాడడం మానేసి ఎవడైనా గురించి మాట్లాడితే నా దగ్గర పుట్టం గురించి మాట్లాడుకునే నేను పుట్టలేదు అని చెప్పి ఓ స్వామీజీ నన్ను అడిగాడు మీరు ఎప్పుడు పుట్టారని అడిగారు ఇప్పుడు ఎందుకు లేండి ఆ ప్రసక్తి అన్నాను నేను చెప్పలేదు సమాధానం ఐ వాంటెడ్ టు టీచ్ అ లెసన్ ఐ డి నాట్ ఆన్సర్ దట్ క్వశ్చన్ ఏదో గృహస్థులు పుట్టిన రోజుల్లో వీళ్ళు చూసుకుంటూ ఉంటారు మనకెందుకు అది అనవసరం అన్నట్టుగా ఆ ప్రశ్నను తప్పించేశాను ఐ డిడ్ నాట్ ఆన్సర్ దట్ క్వశ్చన్ కాబట్టి నేను పుట్టాను అనే పాటని పుట్టుకనేటువంటి ప్రసక్తి లేకుండా జీవించేస్తూ ఉన్నాను తర్వాత చచ్చిపోతానేమో అనే భయం ఉండరాదు ఆ భయాన్ని అసలు మీరు పుట్టుక మీద వ్యామోహాన్ని ఎప్పుడైతే తీసేస్తారో చావు అనే భయం పోతుంది చావుని చక్కగా చిరునవ్వుతో ఆహ్వానించటానికి సిద్ధంగా ఉండాలి ఓ పని అయిపోతుంది ఈ సమస్య తగ్గిపోతుంది ఇదో పని ఆగిపోతుంది కాబట్టి ఏ ఏ అంశములు దేహాభిమానానికి ఉపోద్బలకములుగా ఉంటాయో వాటినన్నిటినీ ఏరి పట్టి తీసిపారేగల ముంజాత ఇషీకా శుద్ధ చైతన్య స్వరూపుడను నేను అని అలా పట్టుకోవాలి అలా పట్టుకుంటే అప్పుడు తన స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు నత్త నా సదు ఇనేనా నిరస్త సర్వోపాధి విశేషం జ్ఞేయం బ్రహ్మా స్వరూపేణ పశ్యతి ఎవడైతే ఈ విధంగా దర్శిస్తాడో వాడు ఆత్మ మోక్షాన్ని పొందుతాడు ఆ వాక్యం పూర్తి సో ఇప్పుడు బ్రహ్మ అన్న ఆత్మ అన్న ఒకటే బ్రహ్మకి ఆత్మకి తేడాలు అండి బ్రహ్మ యొక్క నిర్వచనం రామని చెప్పారు నసప్తన్ నాసదు ఇంతకుముందు చెప్పారు అంటే ఒక శబ్దంతో వర్ణించి ఇది బ్రహ్మ అనడానికి వీలు లేదు సత్ అనే శబ్దం కానీ సద్బుద్ధి కానీ బ్రహ్మను క్యాప్చర్ చెయ్యలేదు ఉంది అనేటువంటి శబ్దము ఉంది అనే ప్రత్యయము శబ్దం నోట్లో ఉంటుంది ప్రత్యయం బుద్ధి అని ప్రత్యయం అంటే కల్గ్నేషన్ ఉంది అనే శబ్దము ఉంది అనే జ్ఞానము రెండు కూడా ఘటపటాది పరిచ్ఛిన్న పదార్థములకు వర్తించేవే తప్ప దేశ కాలములకు అతీతమైన శుద్ధమైన ఎనుకకు ఈ ఉంది అనేటువంటి వర్ణన పోసగదు లేదు అనే వర్ణన కూడా ఆ శుద్ధ చైతన్యానికి అన్వయించదు అటువంటివి అంటే దాన్ని ఉందని కానీ లేదని కానీ చెప్పడానికి కూడా సంభవం కాదు చైతన్యం అలాంటి ఆత్మ చైతన్యాన్ని దాన్ని దానికి వర్ణం వా కులం మతం ఇన్ని విశేషణాలు దాన్ని చుట్టూ మీరు పెడితే దాని స్వరూపం కప్పు వేయబడుతుంది కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే ఈ విశేషణాలన్నిటినీ తీసేయటం అలవాటు చేసుకోవాలి ఇప్పుడు ఆకాశాన్ని తెలుసుకోవాలి మీరు ఆకాశాన్ని తెలుసుకోవాలి మీరు ఆకాశం నీలంగా ఉంటుంది అంటే తెలిసినట్ట కాదు ఆకాశం బోర్లిగించిన గుండిగలాగా ఉంటుంది అంటే తెలిసినట్ట కాదు ఆకాశం పొద్దున్న ఎర్రగాను మధ్యాహ్నం తెల్లగాను సాయంకాలం నల్లగాను ఉంటుంది అంటే తెలిసినట్ట కాదు ఆకాశం పైన రూల్స్ ఉంటుంది అంటే మీకేం ఆకాశం తెలిసినట్టు తెలియలేదు ఆకాశానికి ఇటుపక్క అటుపక్క గోడలు ఉండే ఆ లోపలే ఉంటుంది ఆకాశము అంటే మీకేం తెలిసినట్టు తెలియలేదు మరి ఆకాశం అంటే ఎలా తెలుసుకోవాలి ఈగో ఈ విశేషణాలన్నీ లేని వ్యాపకమైన శుద్ధమైన ఆ అవకాశమునకే ఆకాశము అని పేరు తెలుసుకోవాలి అలాగే ఆత్మ చైతన్యాన్ని ఎలా తెలుసుకోవాలి పుట్టింది లేదు పుట్టుగానే మాట తీసేయి విట్టుటానే మాట తీసేయి అవస్థలు తీసిపారాయి నేను వృద్ధావస్థలో ఉన్నాను మధ్య వయస్సులో ఉన్నాను ఇటువంటి మాటలన్నీ దేహానికి వర్తిస్తాయి ఆత్మకి వర్తించవు అవి తీసిపారాయి తర్వాత దేహానికి సంబంధించి ఎన్ని విశేషణాలు అయితే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తీసిపాలి నిరస్త సర్వ ఉపాధి విశేషం తీసిపాలి నువ్వు పంజాబీగా నో మద్రాసీగా నో ఏ రకమైనటువంటి విశేషము ఉపాధికి స అంటే దేహము దేహమునకు సంబంధించిన ఏ విశేషాన్ని కూడా ఆత్మస్వరూపం మీద ఆరోపించుకోవడం ఉండకూడదు అలాగా ఆరోపించుకోవడం మానేసేయాలి నేను గృహస్థుడను సన్యాసిని అని అనుకోవడం మానేసేయాలి గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించాలే తప్ప నేను గృహస్థుడను గృహస్థుడను అనుకోలేదు అలా పదిసార్ నేను భక్తుడను నేను జిజ్ఞాసువును అని అనుకోవడం ఇప్పుడు బస్సు ఎక్కుతారు నేను గృహస్థుడిని బస్సు ఎక్కాను అనుకుంటారా అనుకో అనుకోవడం అనవసరం కదా కానీ వేదాంత క్లాస్ వచ్చేప్పటికీ వేదాంతం అంటే లోకువు కనుక నేను గృహస్థుడిని వేదాంతం చదువుకుంటున్నాను గృహస్థుడు వేదాంతం చదువుకుంటాడా చైతన్య స్వరూపుడు చదువుకుంటాడా వేదాంతాన్ని చైతన్య స్వరూపుడు చదువుకుంటాడు ఇప్పుడు ఏదైనా షాపు కూరగాయల షాపుకి వెళ్ళి కూరలు కొనుక్కోవాలంటే ఓ సంచీనం రూపాయలు వేదిలో ఉండాలి కానీ నేను గృహస్థుల్లోనే వాడాలవసరం కదా ప్రతిదానికి నేను గృహస్థుడను నేను బ్రహ్మచారిని నేను ఇద్దరు పిల్లల తండ్రిని ఇప్పుడు కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు నేను ఇద్దరు పిల్లల తండ్రిని అంటారా మరి వేదాంతం దగ్గర మీకు వేదాంతం అంటే ఆ లోకుడు ఎందుకు వచ్చింది దేవుడి దగ్గర వేదాంతం దగ్గర అందరికీ లోకువా నేను ఇద్దరు తండ్రిని దేవుడి దగ్గర ఎందుకు దేవుడి దగ్గర ఎందుకు అనలాగా అయినా ఓ సందర్భంలో గృహస్థ సర్మాన్ని ఇట్లు ఉండొచ్చు బట్ అల్టిమేట్గా ఈ విశేషములనన్నిటినీ ఉపాధికి సంబంధించిన విశేషములనన్నిటినీ కూడా మీరు తోసివేయ తోసి కూర్చగలరా అనేది చాలా అల్టిమేట్గా నేను గురువుని అన్నాడనుకోండి వాడు ఆత్మస్వరూపం తెలియలేదనే కదా అర్థం నేను శిష్యుడను అని బిలుసుకుపోయి కూర్చున్నాడనుకోండి శిష్యుడు అనే మూసలో బిలుసుకుపోయి ఉంటారు ఇప్పుడు లోకల్లో ఎలా ఉంటారంటే మేము శిష్యులము ఆయన గురువు గారు ఎంతకాలం మేము బతుకున్నంత కాలము ఆయనకు శిష్యులను ఆయన బతుకున్నంత కాలం మాకు గురువు ఆయన చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయిన తర్వాత కూడా కళలో కలపడుతూ ఉంటారు ఆయనే మాకు గురువు ఏం పిచ్చాయేమన్నా సో గురువు శిష్యుడు అనేటువంటి మోసలో ఫిక్స్ అయిపోతే వాడికి ఆత్మస్వరూపం ఎలా తెలుస్తుంది అది కూడా ఉపాధి ధర్మం అది కూడా ఉపాధి ఏదో సందర్భంలో ఒక ఒక ఒక ప్రాక్టికల్ కాంటెక్స్ని బట్టి గురువు శిష్య అనే మాటలు ఉంటాయి ఉపదేశా దయం వాద జ్ఞాతే ద్వైతం న విద్యతే అన్నారు గురువు శిష్యుడి గురించే గౌడపాదాచార్యులు ఆ ఉపదేశాం కోసమని అలా అన్నారయ ఆత్మస్వరూపం తెలిస్తే గురువుకి శిష్యుడికి అభేదమే ఉంటుంది స్వరూపంలో కాబట్టి ఉపాధులు ఎన్ని ఉంటే అన్నిటినీ మీరు తిరస్కరించాల్సి ఉంటుంది నేను మనిషిని అనేది కూడా ఉపాధి అని కాబట్టి సకల ఉపా నేను శుద్ధ చైతన్య స్వరూపుడను అంటే సరిపడుతుంది మళ్ళీ నేను మనిషిని కూడా అన్నాం అనవసరము అది కూడా ఉపాధి యొక్క ఆ విధంగా ఆ ముంజ గడ్డిని పక్కకి తోసేసి మధ్యలో తూడుని తెచ్చుకున్నట్టుగా ఉపాధి ధర్మములనన్నింటినీ తిరస్కరించి శుద్ధ చైతన్య స్వరూపుడుగా ఎవడైతే నిలబడి ఉంటాడో వాడే ఆ తత్వాన్ని తెలుసుకోగలుగుతాడు ఆ తన స్వరూపమైన చైతన్యమే పరబ్రహ్మ అంటే పూర్ణము అని వాడు చూడగలుగుతాడు అంటే ప్రత్యక్షానుభవ రూపంగా తెలుసుకోగలుగుతాడు ఇక క్షేత్రజ్ఞ తత్వాన్ని గురించి చెప్తాం ఈ క్షేత్రము ఏమిటి దేహము మనస్సు దేహము మనస్సు ఇది క్షేత్రం ఈ క్షేత్రాన్ని గురించి భాష్యకారులు చెప్పే మాటలు వింటే అజాగ్రత్తగా ఉంటే కుర్చీలో నుంచి కింద పడిపోతాడన్నంత గంభీరంగా చెప్తున్నాడు చాలామంది వేదాంతాన్ని బోధిస్తున్నామంటే ఇది కొంత సత్యం అంటే సత్యం ఫిఫ్టీ సత్యం సెవెంటీ సత్యం అంటే ఏదేదో రకరకాలుగా దాన్ని వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేస్తారు దేహానికి ఏదో కొంత సత్యత్వాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు నేను పుట్టాను అన్నవాడికి ఎంతో కొంత సత్యం కావాలి కదా దేహము ఎంతో కొంత సత్యం అవ్వాలి లేకపోతే పుట్టేను అన్నది ఎలా కుదురుతుంది కులాభిమానం ఉంటుంది మాది కులము అని పెట్టే అభిమానం ఉంటుంది వాడికి దేహము అది నేడ వంటిది అంటే ఒప్పుకుంటాడా కాబట్టి ఎంతో కొంత అజ్ఞానాన్ని పెట్టుకుంటే తప్ప దేహము మనస్సు వాటికి అవి యథార్థములనే అనిపించదు అజ్ఞానం వల్లనే అవి యథార్థములనే అనిపిస్తుంది ఇంతవరకు చేసిన చర్చ ఒక స్థాయిలో ఉంది అదే ఉన్నతమైన స్థాయి దానికంటే పై స్థాయికి వెళ్ళి ఆయన మళ్ళీ మాట్లాడుతున్నారు క్షేత్రం చంతవరకు క్షేత్రజ్ఞతత్వాన్ని గురించి విస్తారంగా చెప్పుకున్నాము మరి క్షేత్రం ఏమిటో చెప్పండి దేహం దేహము మనస్సు దీని లక్షణం చెప్పండి అంటే చెప్తున్నారు ర్మితహస్తిప్నదృష్టవస్ధర్వనగరాదివత్ అసదేవా సదివ అవభాసే నిశ్చి విజ్ఞాన ఈ దేహము గురించి మీకిటువంటి అండర్స్టాండింగ్ విజ్ఞానం నిశ్చితమైన విజ్ఞానం నిశ్చితము అంటే ఖచ్చితమైన విజ్ఞానము ఉండవలము ఎలాగా దేహము నేడ వంటిది నేడ దేహము నేడయే ఇప్పుడు ఇది ఎలాగంటే శుద్ధ చైతన్య స్వరూపమైన ఆత్మ అనేది యథార్థమైన నేను అది యథార్థమైన అహం నేను కానీ మనస్సుతో దేహముతో అధ్యాస చెంది అంటే మనస్సే నేను దేహమే నేను మనస్సే నేను అంటే అవుతుంది సుఖి బుద్ధి ఇవన్నీ నేనవుతాను సంసారం అయిపోతాను దేహమే నేను అంటే పుట్టుక విట్టుట ఇ రోగము ఆరోగ్యము ఇవన్నీ కూడా నాకు వచ్చేస్తాయి సో సో ఆ విధంగా ఆ దేహధర్మములను తన నెత్తిమీద వేసుకుని బ్రతుకుతూ ఉంటాడు ఆ ఇప్పుడు ఆత్మస్వరూపము తెలిసిన వాడికి దేహము ఏ విధంగా తెలుసు ఏ విధంగా దర్శనమిస్తుందంటే అది ఒక నీడ వంటిది క్షేత్రజ్ఞతత్వానికి ఆత్మచైతన్యస్వరూపమైన క్షేత్రజ్ఞతత్వానికి దేహములకు మధ్య ఉండేటువంటి రిలేషన్షిప్ ఎలాంటిదంటే మనిషికి నీడకి ఎటువంటి రిలేషనో అలా మీరు సినిమాకి వెళ్తారు సినిమాలో తెర మీద ఒక దేహము కనబడుతుంది ఆ దేహానికే పేరు ఏమని నాయకుడు అని ఆ వాడితో యుద్ధం చేయడానికి ఒంటి కోహ్లు ఉంటాడు వాడితో ఆ దేహానికి పేరేమిటి ప్రతి నాయకుడు వాడితో డ్యాన్స్ చేయడానికి ఒక ఉంటుంది అక్కడ ఆ ఆదేహానికి పేరేమిటి నాయిక ఇప్పుడు ఈ నాయకుడు నాయిక ప్రతి నాయకుడు ఈ మూడు దేహములను అక్కడ నిలబెడుతున్నది ఏమిటి ప్రకాశము ఏమండి ఆ ప్రకాశమే నిలబడుతుందిగా నిలబెడుతోంది ఆ మూడు దేహములను ఆ ప్రకాశములతో ఆ దేహములతో ఏమి సంబంధము గలదో చెప్పండి మీరు అజ్ఞాన కల్పితమైన సంబంధం తప్ప యథార్థంగా సంబంధం ఏమీ లేదు ప్రకాశము శుద్ధమైన ప్రకాశము తప్ప మరిది కాదు ఏదీ కాదు ఈ దేహములు కానీ దీని ధర్మములు కానీ ప్రకాశం ముందు లేవు ఈ దేహములు ఏమిటి ఇవి ఎలా నిర్మాణమయ్యాయి మధ్య మాంసములతో నిర్మాణమయ్యాయా లేక కేవలము నేడవ నీడ తప్ప మరేది కాదు అని చెప్పవచ్చు అంటే నేడేది సినిమా తెర మీద కనపడే దేహములు అవి ఎటువంటి దేహములవి నేడవంటి దేహములు కానీ ఎలా కనపడతాయి యథార్థములా అనేట్లు కనపడతాయి సినిమా తెర మీద నాయకుడిని చూసి వాళ్ళు మామూలుగా బయట చూస్తే మొత్త తెలుగులో సాంగ్ అవుతుంది రాజును చూసి ఏదో సాంగ్ అవుతుంది ఆ రకంగా మొత్తము చేసిన వీడైనా వాడని సినిమా తెర మీద చాలా ఆకర్షణీయంగా మంచి చెమక్ చమక్ భాషిస్తాడు కానీ నిజ జీవితంలో మేకప్ లేకపోతే వాడు చూడడానికి వెగ వెట వెగటు సినిమా తెర మీద ఎలా కనపడతాడు మంచి అట్రాక్టివ్గా కనపడతాడు త్రీ డైమెన్షన్లుగా కనపడతాడు మూడు డైమెన్షన్స్ ఉన్నట్టు కనపడతాడు టూ డైమెన్షన్ లాగా అనిపించదు వాస్తవంలో నీడ అది టూ డైమెన్షన్సే ఉంటాయి దానికి దానికి డెప్త్ ఏమి ఉండదు ఆ సినిమా తరమీద ఉన్న దేహములకు డెప్త్ ఉండదు అది దానికి డెప్త్ ఉండదు మీనింగ్ ఉండదు సినిమా తరమీద ఒక దేహం ఉంటుంది ఆ బాగా అలంకారాలన్నీ పెట్టుకుని అందంగా ఉంటుంది ఆ అందానికి ఏమైనా అర్థం ఉన్నదా లేదు దానికి ఏమైనా ఆ అందమైన ఆ దేహానికి ఏమైనా డెప్త్ డెప్త్ అంటే తెలుసు కదా దానికి ఎవరైనా లోతు ఏమైనా ఉన్నదా లేదు అది ఇంకే హుళక్కి అలా కనపడటమే తప్ప అక్కడ దేహము అనేది ఏమీ లేదు అసదేవ సదివ అవభాసతే అక్కడ లేదు అది కానీ ఉన్నట్లుగా అనిపిస్తుంది ఈ దేహం అటువంటిది గురువు గారు నడుస్తున్నారు ముందు ఫుట్పాత్లో అంటే ఒంటరి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు నడిచి వెళ్ళేటువంటి అడవి దారిలో ముందు గురువు గారు నడుస్తున్నారు వెనకాల శిష్యుడు నడుస్తున్నారు గురువు గారు అడుగు వేసుకుంటూ పోతున్నారు ఆయనకి దగ్గరలో సడన్గా ఒక ఏనుగు కనపడింది శిష్యుడు దూరం నుంచి చూసి గురువుగారు ఏనుగండి అని హెచ్చరిక చేస్తున్నాడు అరుస్తున్నాడు గురువు గారు ఆగలేదు ఆయన నడుస్తూనే ఉన్నారు శిష్యుడికి బెంగ పట్టుకున్నాడు అయ్యాబాయి ఈయన ఇలా నడిచి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ఆ ఏనుగు ఈయన తోడంతో దెబ్బ కొట్టిందంటే ప్రాణం పోతుంది అని భయపడిపోయి పరుగు పరుగున వస్తాడు అయితే అతను వచ్చే లోపలనే గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆ ఏనుగు చేయవేసి నింతున్నాడు శిష్యుడికి స్టన్ దగ్గరికి వచ్చి చూస్తే అది చెక్కతో చేసిన ఏనుగు చెక్కన్న మీరు మీరు పెద్దలు సూక్ష్మంగా ఆలోచించండి చెక్కతో చేసిన ఏనుగంతో ఏదైనా ఉంటుందా చెక్కే ఉంటుంది తప్ప అక్కడ ఏనుగు అనేది ఏదైనా ఉంటుందా ఉండదు కాబట్టి చెక్కతో చేసిన ఏనుగు అసలైన ఏనుగు ఇన్ని ఏనుగులు ఉండవు అసలైన ఏనుగే అసలైన ఏనుగు చెక్కతో చేసిన ఏనుగు ఏనుగే అది ఏనుగు కాదు ఊటే మాట వలసకి చెక్కతో చేసిన ఏనుగు అని అనుకోవడమే కానీ అది ఏనుగు కాదు ఈ దేహం అతను మాయానిర్మిత హస్తి అజ్ఞానం చేత తయారు చేయబడిన హస్తి మాయా విద్య వీడికి శిష్యుడికి అది ఏనుగు అని ఆ ఏనుగు శిష్యుడు అనుకున్న ఏనుగు ఎలా నిర్మాణమైనది వీడి యొక్క అజ్ఞానం చేత నిర్మాణమైనది గురువు గారికి అది ఏనుగని ఆయన ఆయనకు తెలుసు అది ఏనుగులా కనపడమే తప్ప ఏనుగు కాదు అని గురువు గారికి తెలుస్తూ ఉంటుంది అంటే మాయా నిర్మిత హస్తి దేహం అంటే మరి మీరు దీన్ని జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది దేహము అనేది ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్గా కనపడుతుంది ఈజిట్ ఫిజికల్జీ ఈజిట్ ఫిజికాలజీ ఇప్పుడు టేబుల్ ఉందనుకోండి టేబుల్ ఇజ్ ఇట్ ఫిజికల్ ఫిజికల్ అని అనిపిస్తుంది ఎందుకని ఇదిగో ముట్టుకుంటే గట్టిగా తగులుతోంది కాబట్టి ఇది ఫిజికల్ అని కానీ మీరు కొంచెం ఒక్కొక్కసారి ఫిజిక్స్ మీకు తెలిస్తే మీకు అర్థం టేబుల్ అనేది అణువుల యొక్క కలయిక అణువు అణువు అంటే ఏమిటి అణువు టేబుల్ ఏమిటో తెలిసిపోతుంది అణువు అణువు అణువులో మ్యాటర్ కొంత ఉంటుంది ఖాళీ కొంత ఉంటుంది ఎందుకంటే న్యూక్లియస్కి చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి కాబట్టి న్యూక్లియస్కి ఎలక్ట్రాన్స్కి మధ్యలో ఏముంటుంది ఖాళీ ఉంటుంది స్పేస్ ఇప్పుడు అణువులో మ్యాటర్ ఎంతుంది ఖాళీ ఎంతుంది అని చూస్తే దీనికి ఒక చెప్పారంటే ఫుట్బాల్ ఫీల్డ్ మధ్యలో ఫుట్బాల్ పెట్టారనుకోండి ఆ ఫుట్బాల్ ఫీల్డ్ ఎంతుందో అణువు అంటూ ఉంటే ఫుట్బాల్ ఎంతుందో మ్యాటర్ అనుకుంటుంది అంటే అర్థమైనా తెలుసిన అణువని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది నైన్టీ నైన్ పాయింట్ స్పేస్ ఖాళీ జీరో మాత్రమే ఇది అర్థమైంద మీకు ఇప్పుడు టేబుల్ అంటే ఏమిటిది టేబుల్ అంటే ఖాళీ డొల్ల కానీ టేబుల్ లాగా అనిపిస్తుంది గట్టిగా అనిపిస్తుంది సాలిడ్గా అనిపిస్తుంది కంటిన్యూస్గా అనిపిస్తుంది అలా ఎందుకు అనిపిస్తుందో తెలుసిన బికాస్ ఆఫ్ ది సెన్స్ ఆఫ్ టచ్ సెన్స్ ఆఫ్ టచ్ మీరు గట్టిగా నొక్కారనుకోండి అది మిమ్మల్ని నొక్కినట్టు అనిపిస్తుంది సెన్స్ ఆఫ్ టచ్ దాన్ని కొట్టారనుకోండి అది మిమ్మల్ని కొట్టినట్టు అనిపిస్తుంది సెన్స్ ఆఫ్ టచ్ అక్కడ కొట్టడానికి ఏమీ లేదు ఆ సెన్స్ ఆఫ్ టచ్ వల్ల మీకు ఇది సాఫ్ట్ ఇది సాఫ్ట్ టేబుల్ హార్డ్ అనే ఫీలింగ్ కలుగుతుంది అక్కడ ఫిజికల్గా ఇట్ ఈజ్ మేదర్ సాఫ్ట్ నార్ హార్డ్ వాట్ యు వాట్ యూ పెర్సీవ్ ఈజ్ సాఫ్ట్ అండ్ హార్డ్ Not what is. దేహం కూడా ఆటివి కాబట్టి మీరు ఫండమెంటల్గా మీరు ఆలోచించాల్సి ఉంటుంది ఫిజికల్ అనేది ఏదైనా ఉన్నదా దీన్ని శంకర భగోత్పాదం చాంద్రోగ్ భాషలో ఒక చోట బాగా నిర్మాణం చేశారు ఇప్పుడు మీరు స్వప్నంలో ఓ ఏనుగును చూస్తారు ఆ ఏనుగు ఎలా అనిపిస్తుంది ఫిజికల్ అని అనిపిస్తుంది ఫిజికల్గా కానీ స్వప్నంలోని ఏనుగు ఫిజ్ ఇట్ ఫిజికల్ ఆర్ సైకలాజికల్ సైకలాజికల్ మానసస్తి తప్ప యథార్థమైన హస్తి కాదు ఓకే జాగ్రత్త అవస్థలో మీరు ఏనుగుని చూశారు గురువు గారు చూశారు గురువుగారు ఏనుగుని చూడలేదు మీరు శిష్యుడు ఏనుగుని చూశారు శిష్యుడు చూసిన ఏనుగు నేను చెప్పిన కథలో ఫిజిట్ ఫిజికల్ ఆర్ సైకలాజికల్ ఫిజికల్ శిష్యుడు చూసిన ఏనుగు సైకలాజికల్ నాట్ ఫిజికల్ సైకలాజికల్ నేను చెప్పిన కథలో ఇప్పుడు మీరు ఆలోచించండి ఈజ్ వేర్ ఏ ఫిజికల్ ఎలిఫెంట్ ఎట్ ఆల్ నో ఫిజికల్ ఎలిఫెంట్ అంటే ఏం ఉండదు ఎలిఫెంట్ అంటే సైకలాజికల్ ఎలిఫెంటే ఫిజికల్ అంటే ఏం ఉండదు అది వాచ్ పెర్స్ యూ అక్కడ ఉన్నదాని నుంచి వచ్చిన కాంతి కిరణములు రిటీనా మీద పడి మీకు కలిగిన ఆప్టికల్ సెన్సేషన్కి ఏనుగని పేరు వాట్ యూ పెర్సీవ్ ఈజ్ ఎలిఫెంట్ అండ్ వాట్ యూ పెర్సీవ్ ఈజ్ నాట్ ఫిజికల్ ఇట్ ఈజ్ సైకలాజికల్ ఓన్లీ బికాజ్ యూ పెర్సీవ్ విత్ ది మైండ్ ఎనీవే సు మేక్ ఎలాంగ్ స్టోరీ షార్ట్ శంకర్లు ఏమంటారంటే యావ మానసా తాహ ఏవ యాహ బాహ్యా తాహ ఏవో మానసా అక్కడ స్త్రీలింగంలో ఉన్న వాక్యం అక్కడ ఉండే బట్టి నీవు ఏవి బాహ్యమునందున్నాయనుకుంటున్నావో అవి మానసములే మానసమున్నందున్నదే బాహ్యమునందున్నట్టుగా కనపడుతుంది ఏవి బాహ్యమునందు మానసమునందున్నాయనుకుంటున్నావో అవి బాహ్యములే బాహ్యములే మానసములు మానసములే బాహ్యములు వాట్ ఎవర్ ఈజ్ ఇన్ సైడ్ ఈజ్ and whatever is outside is inside. So, is it a psychological entity or a physical entity? And it is a psychological entity only. Physical entity is a psychological entity. So, it is a psychological entity. You see, this is a physical entity. This is a physical entity. ఆ ఘటము అనేటువంటి నామము మీ బుద్ధి నుంచి వచ్చిందా మీ మనస్సు నుంచి వచ్చిందా లేకపోతే ఘటం నుంచి వచ్చిందా మీ మనస్సు నుంచి వచ్చింది కాబట్టి అక్కడ ఉన్నది మట్టి కానీ ఘటము అని నామకరణం మీరు చేశారు కాబట్టి ఘటము మానసము యథార్థము కాదు ఈ దేహము కూడా మానసము యథార్థం కాదు ఇది భౌతికములా అనిపిస్తుంది మానసము మీరు ఆలోచించండి పెద్దలు మీరు సూక్ష్మంగా ఆలోచించాలి ఇప్పుడు మీకు దేహము యొక్క భావన ఉన్నప్పుడే దేహం ఉంటుంది దేహం గురించి మీరు ఆలోచించనప్పుడు దేహము ఉండనే ఉండదు ఇప్పుడు పాఠం చెప్పినప్పుడు దేహం లేదు పాఠం చెప్పేసిన తర్వాత దేహం గుర్తుకొస్తే మళ్ళీ దేహం వస్తుంది కాబట్టి వెరీస్ ది బాడీ ఓన్లీ వెన్ యూ థింక్ ఆఫ్ ది బాడీ So what does it show? It only shows that the body is nothing more than an idea in the mind. Body and it is the mind of one idea. If you look at the cinema, you can see it, you can see it, you can see it, you can see it, you can see it. What are all those things? They are ideas in your mind. That is the body. It is an idea in your mind. It is unreal. హటి కాదు ఈ విషయాన్ని మళ్ళీ క్లాస్తో మళ్ళీ చూద్దాము ఓం పూర్ణముద పూర్ణమిద పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్థ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశ్శాంతి